జై గురుదత్త యోగ వాసి ఉపశమ ప్రకరణం మూడవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగ వాసి ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు ప్రహ్లాదుడు ఆత్మచింతన చేస్తూ చేస్తూనే నిర్వికల్ప ఆనంద సమాధిలో మునిగిపోయాడు శిలా విగ్రహంలా కూర్చుండిపోయాడు అలా చాలా కాలం గడిచింది అతని అసుర పరివారం ఈ స్థితిని గమనించి అతనిని మామూలు స్థితిలోనికి తీసుకురావాలని నానా రకాల ప్రయత్నాలు చేశారు కానీ అవి ఏవి ఫలింసలేదు ఫలించలేదు రాజైనవాడు ఇలా స్థబ్దుగా పడి ఉండే ఉండేసరికి రాజ్యంలో అరాచకం మరింత పెరిగిపోయింది దొంగలదే రాజ్యం అయిపోయింది కండగల వారిదే అధికారం అయిపోయింది స్త్రీలకు రక్షణ లేకుండా ఇది ఇలా ఉండగా అసురరాజ్యం మీద దేవతల ఆగడాలు మరీ పెరిగిపోయాయి అయినా ప్రహ్లాదుడు సమాధిలోంచి లేవలేదు కానీ జగద్రక్షాదక్షుడైన శ్రీహరి కార్తీకశుద్ధ ఏకాదశి నాడు క్షీర సముద్రంలో నిద్రలేచి లోకాల పరిస్థితిని ఒక్కసారి పరిశీలించి చూశాడు పాతాళలోకంలో రాక్షసరాజ్యంలో పరిస్థితి ఆయనకు అల్లకల్లోలంగా కనిపించింది ఆయన ఇలా ఆలోచించాడు ఎవరు శ్రీహరి ఆరేరే నా అనుగ్రహం వల్ల ప్రహ్లాదుడికి ఆత్మానంద నిర్వికల్ప సమాధి చిక్కింది కానీ రాక్షసరాజ్యం చిన్నాభిన్నం అయిపోయింది రాక్షసులు బుత్తిగా లేకపోతే దేవతలకు జయేచ్ఛ పోతుంది దేవతలు సహజంగా సత్వగుణ ప్రధానులు కనుక వారికి ప్రాణభయము జయేచ్ఛ ఈ రెండూ లేకపోతే రజోగుణం పూర్తిగా అడుగంటి సత్వగుణమే సమృద్ధమై వైరాగ్యం పెరిగిపోతుంది వారికి మోక్షం మీద కాంక్ష పెరిగిపోతుంది ఇది దేవలోకం వరకు మంచి పరిణామమే కానీ దీనివల్ల మానవలోకంలో వచ్చే పరిణామాలు మంచివి కావు ఎందుకంటే దేవతలు మోక్షాసక్తులైతే వారు తమ భక్తులను ప్రోత్సహించడం తగ్గిపోతుంది అది తగ్గిన కొద్దీ భూలోక మానవులకు సత్కర్మల మీద ఆసక్తి తగ్గిపోతుంది దానివల్ల వాళ్లకు రజస్తమోగుణాలు పెరిగిపోయి ప్రళయం రాకముందే నశించిపోతారు అంటే నా జగద్రక్షణ దెబ్బతిన్నట్లు అవుతుంది కొందరు ఈ రహస్యం తెలియక ప్రకృతి లయమే అనగా ప్రళయంలో పోవడమే గొప్ప సిద్ధి అనుకుంటూ ఉంటారు ఆ రకమైన ప్రకృతి లయం సుషుప్తి స్థితి వంటిది అది తాత్కాలికంగా మంచిదిలాగానే కనిపిస్తుంది కానీ స్థిరమైన మంచి కాదు అది శాశ్వత మోక్షం కాదు కనుక అది అభిలషణీయం కాదు ఎవరికైనా సరే సత్కర్మానుష్ఠానం ద్వారా జ్ఞానం మీద ఇచ్చ కలగాలి ఈ జ్ఞానేచ్ఛ వల్ల తత్వజ్ఞానం కలగాలి తత్వజ్ఞానం వల్ల తత్వసాక్షాత్కారం కలగాలి అప్పుడు పునరావృత్తి రహితమైన శాశ్వత మోక్షం లభించాలి మోక్షం రావలసిన క్రమం ఇది సృష్టిలో దానవులనేవారు పూర్తిగా నశించిపోతే ఈ మోక్షక్రమం దెబ్బతింటుంది అలా జరుగునీయ రాదు దీనికి ఏదైనా ఉపాయం చేయాలి ఈ ప్రహ్లాదుడికి ఇది చివరి జన్మ ఇది పరమేశ్వరుడి సంకల్ప సిద్ధమైన దైవనీయతి దీన్ని ఎవ్వరూ మార్చలేరు ఇప్పుడు ఈ పవిత్రమైన ఈ ప్రహ్లాద శరీరం ద్వారానే నా జగద్రక్షా కార్యక్రమం సాగాలి కనుక ఇతడు జీవన్ముక్తుడై కూడా అసంశక్తి సమాధిలో ఉంటూ రాజ్యపాలన చేయుగాక ఈ దేహంతోనే ఈ కల్పం చివరిదాకా జీవించి రాక్షసరాజ్యాన్ని రక్షించుగాక ఏతని ద్వారా మల్లి దేవాసుర యుద్ధం సంభవించుగాక తన్మే క్రీడా భవిష్యతి అది నా ఆటగా సాగుగాక ఈ ప్రపంచం స్థిరంగా ఉన్న నశించిన నాకు రెండూ సమానమే కానీ ఆ రెండు క్రమబద్ధంగా జరగాలనేదే నా ఆలోచన నా పనుల వెనకల బుద్ధి అనేది లేదు అంటే ఇది ఇలాగే జరగాలనే పట్టుదల లేదు కనుక నేను అభినవేశం లేకుండా ఇప్పుడు పాతాళలోకానికి వెళ్ళి నా కర్తవ్యాన్ని నిశ్చలంగా నిర్వర్తిస్తాను శ్రీ మహావిష్ణువు ఇలా ఆలోచించి సరాసరి ప్రహ్లాదుని పూజామందిరంలోకి వెళ్ళి అక్కడ ప్రత్యక్షంగా నిలబడి తన పాంచజన్య శంఖం గట్టిగా పూరించాడు ఆ మహానాథానికి అక్కడ ఉన్న దానవులంతా భయపడి మూర్ఛపడిపోయారు ప్రహ్లాదుడికి మాత్రం బ్రహ్మ బ్రహ్మరంధ్రంలో ఉన్న ప్రాణశక్తి వెనుతిరిగి ఇంద్రియాల్లోకి ప్రవేశించింది దానివల్ల మెల్లిగా అతని మనస్సు బలం కూడా తీసుకుని ఇంద్రియాలలోకి ప్రసరించింది ఈ స్థితిలో మేలుకో అనే మధుర మధుర కంఠస్వరం అతని మనస్సులోకి దూరింది అది సాక్షాత్ శ్రీహరి కంఠస్వరం ఆ స్వరంతో ప్రహ్లాదుడు పొలకించిపోయి ముఖం వికసించి సమాధిలోంచి బయటకు వచ్చాడు ఆది గమనించిన శ్రీహరి వెంటనే ఇలా అన్నాడు సాధోస్మరాలక్ష్మీమాత్మీయా ఉపశమప్రకరణం ముప్పై తొమ్మిదవ సర్గ ఇరవై రెండవ శ్లోకం హే సాధు పురుష నీ రాక్షస రాజ్య లక్ష్మిని స్మరించుకో నీ దేహాన్ని స్మరించుకో అకారణంగా దేహత్యాగం చేయడం ఎందుకు నహ శరీర ప్రియాప్రియోర్ అపహతిర్ అస్తి శరీరం వరకు ఇది ప్రియము ఇది అప్రియము అనే భావన పోనే పోదు అని ఉపనిషద్వాక్యం ఉంది కదండి కనుక ఈ శరీరం మనకెందుకు అంటావేమో అది పొరపాటు ఇది కావలసినీ అని ఇది అక్కర లేనిది అని ఈ రకమైన సంకల్పాలు ఎవరికి లేవో అటువంటి నీకు ఈ శరీరంలో ఉండే ప్రియా అప్రియాలతో సంబంధం ఎలా సంభవించగలదు కనుక వెంటనే లే నువ్వు ఈ శరీరంతో ఈ కల్పం చివరిదాకా జీవించి ఉండాలి దైవనీయతి అది అలాగే జరుగుతుంది మాకు తెలుసు నువ్వు జీవన్ముక్తుడిపై ఈ రాజ్య పరిపాలనం చేస్తూ ఏ ఉద్వేగాలు లేకుండా ఈ శరీరంతోనే ఈ కల్పాంతం వరకు కాలక్షేపం చేసి తీరవలసిందే నీ శరీరం ఈ విధంగా ఉండడానికి తగిన విధంగానే సృష్టి చేయబడింది ఇంకా కల్పాంత సమయం రాలేదు కనుక శరీర త్యాగం చేయకు అయినా ఎవడయ్యా మరణించవలసింది అజ్ఞానము బలిసి మనస్సు కల్లోలమై దుఃఖాలు మితిమీరి ఎవడిని కొరుక్కు తింటాయో వాడు మరణిస్తే బాగుంటుంది ఆశాపాశాలు పెరిగిపోయినవాడు మరణిస్తే బాగుంటుంది కామక్రోధాలు పెచ్చు పెరిగిపోయినవాడు మరణిస్తే బాగుంటుంది నీకెందుకయ్యా మరణం అయినా అసలు మరణం అంటే ఏమిటి ఈ శరీరాన్ని వదిలిపెడితే దాన్ని మరణం అంటోంది లోకం కానీ సద్రూపుడైన ఆత్మకు క్రియలేవు కనుక అతనికి శరీరత్యాగమనే క్రియ ఎలా సంభవిస్తుంది శరీర త్యాగం జరగాలి అంటే దానికి వెనకాల శరీరంతో సంగం ఉండాలి మరి ఆత్మ అసంగం పైగా ఈ శరీరం అసద్రూపం కనుక ఆత్మస్వరూపుడమైన నీకు ఈ దేహంతో సంగం ఎలా కుదురుతుంది దేహ సంగమే లేకపోతే దేహ త్యాగం ఎలా కుదురుతుంది కనుక నీకు మరణం అనేది సాధ్యం కానే కాదు కనుక ప్రహ్లాద ఎవడి మనస్సు ఆత్మతత్వ దర్శనం నుంచి పక్కకు తొలగిపోదో అలాంటి యథార్థ దర్శికి అలాంటి జ్ఞానికి జీవించడమే శోభ ఎవడికి అహంకారం లేదో ఎవడి బుద్ధికి ఏది అంటదో ఎవడు సర్వ విషయాల మీద సమంగా ఉంటాడో అలాంటివాడు జీవించడమే శోభ ఎవడి పేరు వింటే ఎవడిని చూస్తే ఎవడిని తలుచుకుంటే పరిసరాల్లో ఉండే జీవులకు ఆనందం కలుగుతుందో వాడు జీవించడమే శోభ అయిన ప్రహ్లాద జీవించడం అంటే ఏమిటి ఉన్నదేహం కనిపిస్తూ ఉంటే దాన్ని జనాలు జీవించడం అంటున్నారు మరో దేహాన్ని పొందడం కోసం ఉన్న దేహాన్ని వదిలేస్తే దాన్ని మరణం అంటున్నారు నీకు ఈ దేహం ఉందే మరో దేహాన్ని పొందాలని ఉందే రెండూ లేవే మరి నీకు మరణం ఎక్కడుంది జీవించడం ఎక్కడుంది నీకు ఆ రెండూ లేనేలేవు అర్థం తనకు ఎదురుగా వచ్చిన బింబాల రూపాలను తనలోకి గ్రహిస్తుంది బింబము పక్కకు తప్పుకుంటే ప్రతిబింబాన్ని వదిలేస్తుంది బింబాన్ని తీసుకున్నప్పుడు కాని వదిలినప్పుడు కాని అర్ధానికి రాగద్వేషాలు రెండూ లేనేలేవు అలాగే జీవన్ముక్తులైన తత్వవేత్తలు రాగద్వేషరహితులై వ్యవహారాలు చేస్తూ ఉంటారు వారు ఆత్మస్వరూప విషయంలో మేలుకొని ఉంటారు సంసార వ్యవహారాల విషయంలో నిద్రించి ఉంటారు ఉపశమ ప్రకరణం నలభైవ సర్గ ఇరవై నాలుగవ శ్లోకం ప్రహ్లాద కూడా అదే పద్ధతిలో ఈ కల్పం చివరి వరకు లోక పాతాళలోకరాజ్యలక్ష్మిని అనుభవించు ఆ తరువాత శాశ్వతమైన విదేహ కైవల్యాన్ని అనుభవించు శ్రీహరి ఈ విధంగా సుదీర్ఘ ఉపన్యాసం చేసేసరికి ప్రహ్లాదుడు అనబడే ఆ దేహం సంతోషపూర్వకంగా ఇలా అంది దేవా మంచి ఏది చెడు ఏది అని ఆలోచించి ఆలోచించి అలసిపోయాను అలసిపోయి ఇప్పుడే ఒక క్షణం విశ్రమించాను దేవా తమ అనుగ్రహంతో నేనిప్పుడు సమాధిలోనూ సమాధి వెలుపలా కూడా సమస్వరూపంగా ఉన్నాను దేవ సమాధి లోపలా నువ్వే కనిపించవు ఇప్పుడు సమాధి వెలుపులా నువ్వే కనిపిస్తున్నావు నేను దుఃఖంతో కాని మోహంతో కాని వైరాగ్య చింతతో కాని దేహ దేహపరిత్యాగ బుద్ధితో కాని సంసార భయంతో కానీ ఈ సమాధిలోకి వెళ్ళలేదు రాజ్య బాధలు ఉన్నాయి కానీ అవి బయట ఉన్నాయి నేను ఏకైక స్వరూపుణ్ణి నాకు దేహమే లేదు సంసారమే లేదు నాశమూ లేదు భయమూ లేదు అభయమూ లేదు కనుక వాటికోసం నేను సమాధిలోకి పోలేదు ఆత్మ నాలో విశ్రాంతి మీద ఇచ్చ కలిగిందే అందుకోసమే నేను సమాధిలోకి వెళ్ళాను కొందరు నాకు విరక్తి కలిగింది నేను సంసారాన్ని వదిలేస్తున్నాను అంటూ ఉంటారు ఇది తెలివి తక్కువ మాట ఎందుకంటే ఈ ఆలోచన వారిలో కొంత సంతోషాన్ని కొంత విషాదాన్ని ఎంతో కొంత వికారాన్ని కలిగిస్తోంది దేహం లేకపోతే కష్టాలు లేవు దేహం ఉంటే అన్నీ కష్టాలే అనే పాడు ఆలోచన మూర్ఖుల్ని మాత్రమే పీడించుకు తింటుంది ఇది సుఖకరం ఇది నాకుంది ఇది దుఃఖకరం ఇది నాకు లేదు అని ఇలా ఉయ్యాలలోగే మనస్సు మూర్ఖుల్ని పీడిస్తుంది కానీ పండితుల్ని కాదు దేవా నేను ఇలాంటి వాటికి భయపడి సమాధిలోకి పోలేదు కేవలం స్వభావ సిద్ధంగా ద్రష్ట అంటే ఏమిటి దృశ్యం అంటే ఏమిటి అని విచారణ చేస్తు చేస్తు ఒక్క క్షణకాలం నా ఆత్మలో నేనే విశ్రమించా ఆ స్థితిలో నాకు భావమూ లేదు అభావమూ లేదు ధ్యేయమూ లేదు ఉపాధేయమూ లేదు ఇప్పుడు సమాధి వదిలినాకూడా అలాగే ఉన్నాను దేవ నీకెలా రుచిస్తుందో అలాగే చేస్తాను దేవ నీ కళ్ళు పద్మాల వంటివి నువ్వు ముల్లోకాలకి పూజ్యుడివి నేను స్వభావ సిద్ధంగా భక్తుణ్ణి నా స్వభావాన్ని నీకు పూజ చేయాలనే సంకల్పం కలుగుతోంది దయచేసి స్వీకరించు ప్రహ్లాదుడు ఇలా అంటూనే స్వామివారి ఎదుట పూజపాత్ర తీసుకొచ్చి పెట్టాడు ఇక స్వామి అనుమతితో ఆయనకు బ్రహ్మాండంగా పూజ చేశాడు ఆ పూజ పూర్తి అవుతూనే మహావిష్ణువు పరమానందంగా ఇలా అన్నాడు రాక్షసేశ్వర ప్రహ్లాద ఇక లే ఆ సింహాసనంలో కూర్చో నీకు నేను స్వయంగా అభిషేకం చేస్తా నాతో పాటు వచ్చిన సిద్ధ సాధ్యాది దేవతా సమూహాలు అన్నీ నీకు స్వయంగా రాజ్యాభిషేకం చేయుగాక శ్రీహరి ఇలా సెలవిచ్చేసరికి ఎక్కడెక్కడి దేవతలు పరుగు పరుగున వచ్చి ప్రహ్లాదుడికి రాజ్య పట్టాభిషేకం చేశారు ఆ తతంగం పూర్తి అవుతూనే శ్రీహరి ప్రహ్లాదు మరోసారి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు ఇష్టానిష్టఫలం త్యక్ సమదర్శనయా ధియా వీతరాగభయక్రోధో రాజ్యం సమనుపాలయా ఉపశమ్రకరణం నలభై రెండవ సర్క ముప్పై రెండవ శ్లోకం ప్రహ్లాద ఇష్టానిష్టాలు పెట్టుకోకుండా సమదర్శన బుద్ధి కలిగి రాగద్వేష భయక్రోధాదులను వదలి రాజ్యాన్ని పాలించు వ్యవహార సమయంలో ఎప్పుడు ఏది చెయ్యాలో అది చెయ్యి ఆ చేసేటప్పుడు మనస్సులో రాగద్వేషాది వైషమ్యాలను పెట్టుకోకుండా ఉండు నీ రాజ్యంలో రాక్షసులకు పీడలు లేకుండు గాక దేవదానువులకు యుద్ధం లేకుండుగాక నీవు చిరకాలం రాజ్య లక్ష్మిని అనుభవింతువుగాక శ్రీ మహావిష్ణువు ఈ విధంగా వరాలు ఇచ్చి మళ్లీ మరోసారి ప్రహ్లాదుడి పూజలు అందుకొని సపరివారంగా స్వస్థలానికి వెళ్ళిపోయాడు అప్పట్నుంచి దేవేంద్రుడు స్వర్గంలోనూ ప్రహ్లాదుడు పాతాళంలోనూ సుఖంగా ఉండిపోయారు వశిష్ట మహర్షి ఈ విధంగా ప్రహ్లాద కథ ముగిస్తూ ఇలా అన్నాడు కనుక రామ నువ్వు కూడా ప్రహ్లాదుడిలాగా ఆత్మవిచారణ బలంచేత జీవన్ముక్తిడివై రాజ్యపాలనం చెయ్యి ప్రహ్లాదుడికి ఆత్మసిద్ధి లభించిన ఈ ఘట్టాన్ని మననము చేసే మానవులకు ఏడు జన్మల పాపం నశించిపోతుంది అనడంలో సందేహం లేదు వశిష్ఠుడు ఇలా అనేసరికి శ్రీరాముడు బుడు ఒక ప్రశ్న వేశాడు శ్రీరాముడు వశిష్ఠుణ్ణి అడుగుతున్నాడు గురుదేవ జీవన్ముక్తుడే సమాధిలో ఉన్నవాడికి విదేహముక్తిని అందుకున్నవాడికి ఆత్మానందానుభవంలో ఏ భేదమూ లేదని మీరు తేల్చి చెప్పారు అటువంటప్పుడు ఒక జీవన్ముక్తుడు సమాధి నుండి బయటకు రావడమే అసంభవం ఎందుకంటే సర్వోన్నతమైన ఆత్మానందాన్ని వదిలిపెట్టుకుని ఎవడూ దూరంగా పోవాలి అనుకోడు కదా కాక ప్రహ్లాదుడు పరమాత్మలో లేనమై ఇంద్రియాలన్నిటినీ పరిత్యజించి ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు వచ్చి శంఖధ్వని చేస్తే అది విని సమాధిలోంచి ప్రహ్లాదుడు బయటకు వచ్చాడని మీరు చెప్పారు ఇంద్రియ సంపర్కమే లేనివాడు శబ్దాన్ని వినడం సమాధిని వదిలిపెట్టడం అనేవి ఎలా కుదురుతాయి శ్రీరాముడు ఈ ప్రశ్నకి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామా ముక్తులు రెండు రకాలు ఒకటి సదేహముక్తి రెండవది విదేహముక్తి సదేహముక్తి అన్నా జీవన్ముక్తి అన్నా ఒకటే ఈ స్థితిలో ేషణాత్రయం ఉండదు ప్రాణం మాత్రం ఉంటుంది అదే స్థితి అలాగే ఉండి దేహం రాలిపోతే ఆ స్థితిని ముక్తి అంటారు దాన్ని పొందిన వాళ్ళు ఇక మళ్ళీ ఈ సృష్టిలో కనిపించరు ఇక జీవన్ముక్తులు ఉన్నారే వాళ్లకు ఏషణాత్రయం లేకపోయినా పునర్జన్మకు సావకాశం లేకపోయినా కొన్ని శుద్ధ వాసనలు మిగిలి ఉంటాయి ముఖ్యంగా పవిత్రమైన శుద్ధ బ్రహ్మాత్మ భావన ఉండి తీరుతుంది కాబట్టి నిద్రపోయిన వాళ్లు ఎప్పటికో అప్పటికి మేల్కున్నట్లుగా జీవన్ముక్తి అందుకున్నవాళ్ళు ఎప్పటికో అప్పటికి వెయ్య సంవత్సరాల తరువాత సరే వ్యవహార దశలోకి వచ్చి తీరుతారు అలా వచ్చేటప్పుడు లోపల ఉన్న వాసనలతో సహా వస్తారు ఇక్కడ ప్రహ్లాదుడు కూడా లోపల ఉన్న శుద్ధ వాసనతో మేల్కొన్నాడు అది జీవన్ముక్తుడి యొక్క స్వభావం ఇక ఇంద్రియాలతో సంబంధం లేనివాడికి శంఖధ్వని ఎలా వినిపించింది అని అడిగవు రామ శ్రీహరి యొక్క సంకల్పబలం చేత అలా జరిగింది శ్రీహరి అంటే ఎవరనుకుంటున్నావు పరిశుద్ధ పరమాత్మే శ్రీహరి ఆత్మన్యారణేనైవ భూతానం కారణేనచ సృష్్యర్థం వపురాత్ వాసు ఉపశమ ప్రకరణం నలభై రెండవ సర్గ ఇరవయవ శ్లోకం తనకంటూ వేరే కారణం లేనిది తను దేనికి కారణం కానిది అయిన పదార్థం ప్రపంచంలో ఒకటే ఉంది అదే శుద్ధ ఆత్మ ఈ సమస్త భూతాలకి కారణం అయినది ఒకటే ఉంది దాని పేరే అవ్యాకృతం దీనికి కామకర్మాది సహకార కారణాలు కలిస్తే ఇందాక చెప్పుకున్న శుద్ధాత్మ తనలో తనే ఒక శరీరాన్ని సృష్టి చేసుకుంటుంది ఎందుకలా చేస్తుంది అంటే జగత్సృష్టి కోసం చేస్తుంది అలా జగత్ జగత్సృష్టి కోసం పరిశుద్ధాత్మ తనలో తాను స్వీకరించిన రూపమే శ్రీహరి అందువల్ల ఎవడు వేదాంత సాధనతో పరిశుద్ధాత్మ దర్శనం చేస్తాడో వాడికి శ్రీహరి దర్శనం ఇస్తాడు ఎవడికి మాధవుడి దర్శనం లభిస్తుందో వాడికి తన పరిశుద్ధ ఆత్మస్వరూపం తనంతట తనుగానే దర్శనం ఇస్తుంది అందుకే ప్రహ్లాదుడికి మొదట శ్రీహరి దర్శనం నరసింహ రూపంలో లభించింది దానివల్ల ఆత్మదర్శనం లభించింది దానివల్ల మళ్ళీ శ్రీహరి దర్శనము లభించింది అట్టి ఆ శ్రీహరి సంకల్పం వల్ల ప్రహ్లాదుడి ఇంద్రియాలు మళ్ళీ పనిచేసి శంఖ్వని స్వీకరించాయి కనుక రామ నువ్వు ఈ రకమైన దృష్టిని పెట్టుకుని ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నించు అంటే శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు గురుదేవ ఇంకొక్క సందేహం ఉంది పూర్వం మీరు ఒక సందర్భంలో మాట్లాడుతూ పురుష ప్రయత్నం వల్ల మాత్రమే జ్ఞానం ప్రాప్తిస్తుంది అని చెప్పారు అదే నిజమైతే ప్రహ్లాదుడికి వేరే ప్రయత్నం లేకుండా కేవలం శ్రీహరి వరం వల్ల జీవన్ముక్తి ఎలా ప్రాప్తించింది శ్రీరామచంద్రుడు ఈ ప్రశ్నకి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ ప్రహ్లాదుడు పురుష ప్రయత్నం చెయ్యలేదు అనడం కుదరదు ప్రహ్లాదుడు ముక్తి కోసం తపోరూపమైన ప్రయత్నం చేశాడు అది ఫలించింది కానీ మధ్యలో శ్రీహరి దర్శనం ఒక ద్వారంలాగా పనిచేసింది కనుక పురుష ప్రయత్నం లేనిదే జీవన్ముక్తి లభించదు అనే నియమానికి భంగం లేదు శ్రీహరి కోసం తపస్సు చేస్తే ఆత్మజ్ఞానం ఎలా కలిగింది అని సందేహిస్తావేమో ఆత్మ అన్న శ్రీహరి అన్న ఒకటే నువ్వు గింజ అన్న నువుల నూనె అన్న ఒకటే తెలుపు అన్న తెల్లవస్త్రము అన్న ఒకటే పువ్వు అన్న వాసన అన్న ఒకటే అలాగే ఎవడు విష్ణువో అతడే ఆత్మ ఎవడు ఆత్మో వాడే విష్ణువు ఇంతెందుకు ఆవు గోవు అన్నట్లుగా విష్ణువు ఆత్మ అనే పదాలు పర్యాయ పదాలు ఆత్మ ఆత్మస్వరూపుడైన ఆ విష్ణువే ప్రహ్లాదు భక్తిలో ప్రవేశపెట్టాడు ఆ భక్తే అతన్ని ఆత్మవిచారణలోకి ప్రవేశపెట్టింది उपशम प्रकरण नलभ मूडव सर्ग पदव श्लोक आत्म विचारण लेनेवा की श्रीहरिकूड ज्ञाना वरंग इवे आत्मदर्शन लभ పురుష ప్రయత్నంతో చేసే ఆత్మవిచారం ఒక్కటే ముఖ్యం ఇచ్చే వరం మొదలైనవి అన్ని దాని తరువాతే కనుక రామ నువ్వు ముఖ్యహేతువైన ఆత్మవిచారణ మీద శ్రద్ధపెట్టు దానికోసం పురుష ప్రయత్నం చెయ్యి శాస్త్రయత్న విచారే మూర్ఖానాం ప్రవృత్యర్థం ఉపశమ్రకరణం నలభై మూడవ సర్గ ఇరవయ శ్లోకం శాస్త్రాధ్యయనము సత్కర్మ ఆచరణము ఆత్మవిచారణము అనేవి సరిగ్గా చేయలేక పారిపోయే మూర్ఖులు శుభమైన మార్గంలో ప్రయాణం చేసేందుకు భక్తి అనేది రూపొందించబడింది కనుక శాస్త్రాభ్యాస సత్కర్మ ఆచరణాదులు జ్ఞానప్రాప్తికి ముఖ్య విధులు అవి చేత కానప్పుడు భగవత్ పూజాది విధులు గౌణ విధులుగా అంటే అప్రధానమైన విధులుగా రూపొందించబడినాయి అవి ఎందుకు అప్రధాన విధులు అయినాయి అంటే వాటిల్లో ఒక పూజ్య పూజామయ క్రమం ఉంది అంటే మనకంటే భిన్నంగా ఒక పూజ్య దేవత ఉందని ఆ దేవతకు మనకు మధ్య పూజ అనే క్రియా సంబంధం ఉందని ఈ విధమైన త్రిపుటీ కల్పన ఉంది అందుకే ఈ పూజా విధి గౌణ విధి అయింది పూజ చేసేవాడు ఇంద్రియాక్రాంతుడై ఉండిపోతే ఆ పూజకు ఫలం ఏముంది ఒకానొక వ్యక్తికి ఇంద్రియాల వల్ల పరాజయం లేకపోతే వాడికి పూజలు చేసి పొందగల ఫలం ఏమి ఉంది అనగా పూజాక్రియలన్నిటికీ పరమఫలం ఇంద్రియ జయమే దాన్ని ముందే సాధించినబడికి పూజల వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు ఎందుకంటే అసలైన శ్రీహరి శాస్త్ర విచారణ ఇంద్రియోపశమూ అనేవి లేకపోతే దొరకడు ఆ రెండూ ఉంటే సగుణ శ్రీహరితో పనేలేదు కనుక రామ నువ్వు ఆ రెంటినీ అంటే శాస్త్ర విచారణ ఇంద్రియోపశమూ ఈ రెండిటిని సాధించు అదీకాక రామ పూజ చేసేవారు ఒక రహస్యం గ్రహించాలి విష్ణువు ఎక్కడో బయట ఉన్నట్లు చేతులెత్తి ప్రార్థనలు చేస్తూ ఉంటారు వారు నిజానికి ఆయన వాళ్ల హృదయంలోనే ఉన్నాడు లోపలున్న హరిని విడిచి బయట ఎక్కడో దూరంగా ఉన్న విష్ణువును ఆరాధించేవాళ్లు మానవాధములే అవుతారు ఉన్న సత్యం ఏమిటి అంటే జీవుల హృదయ గుహలలో ఉండే పరిశుద్ధ చైతన్యతత్వం ఏదైతే ఉందో అదే శ్రీహరికి ముఖ్య శరీరం శంఖచక్రగదాపద్మాలను ధరించిన చతుర్భుజ రూపం గౌణరూపం ముఖ్య రూపాన్ని వదిలిపెట్టి గౌణరూపాన్ని అర్చిస్తాను అనే అనేవాడు చేతులో అమృతం పోస్తే కాదని పక్కన పారవోసిది ఆహారం కోసం పొలం దున్నుతాను అని బయలుదేరిన వాడితో సమానం ఇంతకు చెప్పవచ్చేది ఏమిటి అంటే సూటిగా ఆత్మానుసంధానం చేతకానివాడు పరమేశ్వర ఆరాధన చేయవచ్చు కష్టపడి తపస్సులు చేయవచ్చు ఇతర సాధనలు చేయవచ్చు వీటిని జాగ్రత్తగా పరచుకుంటే వాడి మనసు నిర్మలం అవుతుంది దానివల్ల వాడికి వైరాగ్యం కలుగుతుంది ప్రహ్లాదుడు తపోరూపమైన పురుష ప్రయత్నం చేశాడు అని ఇదివరకే చెప్పాను దాని ఫలితంగా వరం లభించింది మళ్ళీ దానికి ఫలితంగా అతనికి ఆత్మ విచారణా శక్తి దానికి ఫలితంగా ఆత్మస్వరూపస్థితి లభించాయి కనుక పురుష ప్రయత్నం వల్ల మాత్రమే జ్ఞానం ప్రాప్తిస్తుంది అని నేను చెప్పిన మాటలో పొరపాటు లేదు వశిషుడు ఇంకా చెప్తున్నాడు ఇలా రామ ఆధ్యాత్మిక సాధన చేసేవారికి భౌతిక సాధనలు చేసేవారికి కూడా మనోనిగ్రహమే విజయ కారణం వేరే కారణం లేనేలేదు కనుక బహిరీంద్రియగమ్యమైన దేవతా ఆకారాన్ని వదిలిపెట్టి అంతరింద్రియగమ్యమైన జ్యోతిస్వరూపాన్ని కూడా వదిలిపెట్టి నిర్వికారమైన చిన్మాత్రస్వరూపాన్ని గురించి చింతించు నీకు జన్మను క్షయించిపోయే ఉపాయం ఇదే మ మానవుల అన్నింటికి మూల కారణం మాయే ఈ మాయ నశించడానికి మనోనిగ్రహం ఒకటే ఉపాయం సంసార జీవులకు ఉండే ఈ మాయ ఎంత విచిత్రమైనదో తెలపడం కోసం నీకు ఒక మంచి కథ చెబుతాను విను అంటూ వశిష్ట మహర్షి గాధి బ్రాహ్మణ వృత్తాంతంలోకి అడుగుపెట్టాడు ఉపశమ ప్రకరణం మొత్తం మీద కేంద్రబిందువైన కథ గాధి వృత్తాంతమే ఈ ప్రకరణంలో ఇప్పటి మనం కొన్ని చిన్న చిన్న కథలు చెప్పుకున్నాం కానీ వాటిలో కథాభాగం చాలా తక్కువ చర్చా భాగం మాత్రం వందలకు వందల శ్లోకాలు పెరిగిపోతూ వచ్చాయి దీనికంతటికీ కారణం వశిష్ట మహర్షి రాబోయే రాబోయే గాధి మహర్షి చరిత్రను మనస్సులో పెట్టుకుని దానికి భూమికా భాగాన్ని తయారు చేసేందుకోసం అంటే బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేసేందుకోసం మెట్లు పేర్చుకుంటూ రావడమే అని ఇది వరకే చెప్పుకొని ఉన్నాం అందుకే ఉపశమ ప్రకరణ ఆరంభం నుంచి ఇప్పటిదాకా జ్ఞానప్రాప్తికి లభించే విధానాలను రకరకాలుగా వర్ణించుకుంటూ వచ్చి వాటి చివర సగుణభక్తిని నిర్గుణభక్తిని కూడా చర్చించి చివరికి ఇక జ్ఞానప్రాప్తికి ప్రతిబంధకమైన మాయ యొక్క తత్వాన్ని వివరించడం కోసం వశిష్ట మహర్షి గాధి మహర్షి కథలోకి ప్రవేశిస్తున్నాడు మనం కూడా ఆయనతో పాటు అద్భుతావహమైన ఈ కథలోకి అడుగులు వేద్దాం వశిష్ట మహర్షి గాది మహర్షి చరిత్ర శ్రీరామచంద్రుడికి ఇలా చెప్పడం ఉపక్రమించాడు వశిష్ట మహర్షి అంటున్నాడు రామ కోసల దేశంలో గాధీ అనే మహానుభావుడు ఉండేవాడు గాధి అనగానే విశ్వామిత్రుడి తండ్రి అనుకుంటున్నావేమో కాదు ఈ గాధీ బ్రాహ్మణుడు ఆచారపరుడు పైగా చిన్నప్పటి నుంచే విరక్తి కలిగినవాడు ఆయన నడివయస్సులో ఉండగానే ఊరు వాడ వదిలిపెట్టి తపస్సు కోసం అడవులకు వెళ్ళిపోయాడు ఆ అడవిలో చోట ఒక మంచి చెరువు కనిపించింది పూర్వసంస్కార బలం వల్ల గాధి బ్రాహ్మణుడు ఆ చెరువులో కంఠంలోతు నీళ్లల్లో నిలబడి ఎనిమిది మాసాలు ఏకధాటిగా తపస్సు చేశాడు శ్రీ మహావిష్ణువు సంతోషించి ఇచ్చి ఏం కావాలో కోరుకో అన్నాడు గాధి మహర్షి పరమానంద భరితుడే స్వామిని మనసారా స్తుతించి ఇలా వరం కోరాడు మాయామాం త్వ్రచితం భగవన్ పారమాత్మిక ద్రష్ుమిామిసారనాం ఆంధ్యకారిణీం ఉపశమ్రకరణం నలభై నాలుగవ సర్గ పదమూడవ శ్లోకం దేవా మాయ అదే నీవు రచించిన మాయ నిన్ను ఆశ్రయించుకుని ఉన్న మాయ ఈ సంసారమనే పేరు పెట్టుకుని ఉన్న మాయ అందరి కళ్ళూ కప్పే మాయ ఎంత ఆలోచించినా ఆ మాయ ఏమిటో తెలియడం లేదు దాన్ని చూడాలి అని అనుకుంటున్నాను స్వామి దయచూపు అని కోరాడు గాధి మహర్షి శ్రీ మహావిష్ణువు సంతోషించి గాధి నా మాయను నువ్వు చూస్తావు చూసి చూడగానే దాన్ని దాటిపోతావు తథాస్తు అనేసి అంతర్ధానం అయిపోయాడు గాధి మహర్షి సంతోషించి తపోదీక్షను విరమించి నీళ్లల్లోంచి బయటకు వచ్చి అడవిలో ఒక కుటీరం వేసుకుని అక్కడే నివసించసాగాడు గాది మహర్షి రోజురోజు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు స్వామివరం సత్యమవుతుందా ప్రతిరోజు ఆ పరిస్థితి కోసం ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు అదే ఆలోచన అదే చింత అదే ధ్యాస రోజులు గడుస్తున్నాయి సంవత్సరాలు తొరలుతున్నాయి ఆ చింత అలాగే ఉంది ఒకరోజున స్నానం కోసం ఆ చెరువులోకి దిగి స్నానం చెయ్యబోయి గాది మహర్షి మళ్ళీ ఆ చింతలోనే పడి మనస్సు కొంచెం వికలమై మళ్ళీ తనను తానే సంభాళించుకుంటూ శాస్త్రవిధి ప్రకారంగా స్నానానికి ఉపక్రమించబోయాడు ఆ గాది మహర్షి విధి విధానం ప్రకారంగా చేతిలో ఒక దర్భపుల్లను తీసుకుని దానిని నీటిలో గుండ్రంగా గిర్రున తిప్పుతూ ఓంకారం ఉచ్చరిస్తూ స్నానమంత్రాలను స్మరిస్తున్నాడు దర్భపుల్ల కదలిక నీటిలో ఒక సుడిగుండంలాగా కనిపించింది ఉచ్చరిస్తున్న ఓంకారం గాలిలో సుడిగుండాన్ని లేపింది ఈ సుడిగుండాల సందడిలో ఎలా తప్పిందో కానీ గాది మహర్షి చెప్తున్న మంత్రం తప్పిపోయింది గాది మహర్షికి మతి మొత్తుబారిపోయింది ఆయన శరీరం స్తంభించిపోయింది ఆయన శరీరం నిజంగానే ఒక స్తంభంలాగా ఆ చెరువు మధ్యలో నిలబడిపోయింది కాని చిత్రం ఆ గాది మహర్షి యొక్క మనస్సుకు మాత్రం ఏవేవో వింత అనుభవాలు కలుగుతూ ఉన్నాయి కానీ చిత్రం ఆ గాది మహర్షి యొక్క మనస్సుకు మాత్రం ఏవేవో వింత అనుభవాలు కలుగుతూనే ఉన్నాయి ఆ అనుభవాల ప్రకారం గాది చెరువులో లేడు తన కుటీరంలోనే ఉన్నాడు ఆయనకి ఏదో జబ్బు చేసింది అది వికటించి మొహం నల్లబడిపోయింది గుడ్లు తేలిపోతున్నాయి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోతున్నాయి తల వారిపోతోంది ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో తన చిన్ననాటి బంధువులు అంత పరుగు పరుగున వచ్చి తన చుట్టు చేరారు అందరూ ఏడుస్తున్నారు ఆ గాధి మహర్షి గారి భార్య ఆ గాధి మహర్షి గారి కాళ్ల మీద పడి గోల గోలగా ఏడుస్తోంది గాది మహర్షి గారి తల్లి అతని గడ్డం పట్టుకుని కదిలిస్తూ బావురు ఒక పక్క వాళ్లంతా గోళ చేస్తూ ఉంటే గాది కాళ్ళు చేతులు వేళ్డాడిపోతున్నాయి క్రమంగా అవి చల్లబడిపోతున్నాయి నోరు తెరచుకుపోతుంది ప్రాణాలు పైకి లేచిపోతున్నాయి లేచిపోతున్నాయి ఏమిటి లేచిపోనే పోయే ఆ శరీరం శవం అయిపోయింది గాధి శరీరం చుట్టూ కూర్చున్న బంధువుల్లో కొందరు ఏడుస్తున్నారు కొందరు పై ఏర్పాట్లు చేస్తున్నారు సేపట్లోనే ఆ ఏర్పాట్లు పూర్తయి గాధి శవాన్ని శ్మశానానికి చేర్చారు అక్కడ గద్దలు కాకులు నక్కలు తలోపక్కన కాచుకుని ఉన్నాయి బంధువులు వాటన్నిటినీ దూరంగా తోలుతూ చితి పేర్చి ఆ గాధి మహర్షి గారి శవాన్ని దహనం చేసేశారు అయిపోయింది గాధిగారి శరీరం కూడా బూడిద అయిపోయింది అయినా గాధికి ఇంకా ఏవో అనుభవాలు కలుగుతూనే ఉన్నాయి గాధి శవదహనం చేసిన బంధువులు స్నానాలు చేశారు మెల్లిగా ఏడుపులు తగ్గించుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు శరీరం కాలిపోయిన తరువాత ఈ గాధిజీవి ఎక్కడో మారుమూలు ఉన్న ఒక కుగ్రామంలో కుక్కమాసం తినే ఒక బోయిదాని గర్భంలో ఉన్నట్టుండి తనకు తనే కనిపించాడు ఎలా కనిపించాడు పెంటలో పురుగులాగా కనిపించాడు గిలగిలలాడుతూ విలవిలలాడుతూ కనిపించాడు ఆ గర్భంలోంచి బయటకు రావాలని ఆరాటపడుతూ కనిపించాడు కొంతకాలానికి నిజంగానే బయటకు వచ్చాడు వచ్చిన ఆ పసికొందు నల్లగా బొగ్గులాగా ఉన్నాడు ఆ బోయవాళ్ల ఇళ్లల్లోనే పెరిగి పెరిగి పదహారేళ్లవాడు అయ్యాడు అడవిలో వేటకుక్కలను వెంట పెట్టుకుని పరుగులు తీస్తున్నాడు లక్షల మృగాలను సంహరిస్తున్నాడు ఓ కోడెవయస్సు కుర్రదాన్ని పెళ్లి చేసుకుని కన్ను మెన్ను కానకుండా విహరిస్తున్నాడు సాటివారిలో వీరుడని పేరు పొందుతున్నాడు తన పిల్లలు కూడా తానంతటి వాళ్లై పేరు తెచ్చుకుంటున్నాడు ఇంతలోనే వార్ధక్యం వచ్చి మీద పడింది ఏం జరిగిందో కాని ఓపిక తగ్గి పెళ్లాన్ని పిల్లల్ని వదిలి ఊరుకు చివరగా ఒంటరిగా ఒక పూరి నివాసం చేస్తున్నాడు ఆ తనాన్ని భరించలేక చావు దగ్గరకు వస్తోందనే ఆలోచనను తుకోలేక భోరు భోరున ఏడుస్తున్నాడు అలా ఏడుస్తూనే అక్కడ ఉండబుద్ధి కాక దేశాల వెంబడి తిరగసాగాడు అయినా గాధికి అనుభవాలు ఆగడం లేదు అవి కొనసాగుతూనే ఉన్నాయి ఈ మాటు ఆ గాధి కిర దేశం అనే ధనికుల దేశంలో ఒక పెద్ద పట్టణంలోకి ప్రవేశించాడు ఆ పట్టణంలో రాజమార్గంలో క్రూరాకారుడైన ఆ గాధి కిరాతుడు వెర్రు చూపులు చూసుకుంటూ ఇటూ అటూ తిరుగుతున్నాడు అది ఏ రకమైన ఉత్సవమో ఆ గాధికి అర్థం కావడం లేదు జనం తండోపతండాలుగా ఉన్నారు కాని ఎవరూ సంతోషంగా లేరు అంత గందరగోళంగా ఉంది ఆ రాజవీధిలో ఒక కొండంత ఏనుగు యథేచ్ఛగా అటు ఇటు తిరుగుతోంది అది తొండంతో ఒక పూలమాలను పట్టుకొని ఉంది అది జనం మధ్యలోకి దూసుకుపోతూ నడుస్తోంది జనం అరుపులు పెడుతూ పక్కలకు పెడుతున్నారే కాని ఎవరూ పారిపోవడం లేదు ఆ ఏనుగు కూడా ఎవరినీ తొక్కడం లేదు అంత చిత్రంగా ఉంది నడుస్తూ నడుస్తూ ఆ ఏనుగు ఈ గాధి కిరాతుడి వేపే వచ్చింది అది మరీ దగ్గరకు వచ్చేసరికి ముసలి గాధికి వణుకు పుట్టింది అతను ఓ పక్క భయపడుతూ ఉండగానే ఆ ఏనుగు అతని దగ్గరకు వచ్చి తన తొండంతో పట్టుకుని ఉన్న ఆ పూలమాలను అతని మెళ్ళో వేసి అదే తొండంతో అతన్ని చుట్టేసి ఒడుపుగా పైకెత్తి తన వీపు మీద కూర్చోబెట్టుకుంది అంతే ఉన్నట్టుండి రాజదుందుహులు మృగే ప్రజల చప్పట్లు మారుమృగే జై జయధ్వాణాలు మిన్నుముట్టే ఆ ఏనుగు ఆ రాజ్యపు పట్టపుటేనుగు ఆ రాజ్యపు రాజుగారు మరణించారు ఆయనకు సంతానంగాని జ్ఞాతులుగాని లేరు అందువల్ల ఆ దేశపు ఆచారం ప్రకారం అక్కడి మంత్రులు పట్టపుటేనుగుకు పూలదండ ఇచ్చి ప్రజలలోకి వదిలిపెట్టారు అది ఎవరి మేళ్లో దండ వేస్తే వాడే రాజు అవుతాడని ఆ దేశవాసుల విశ్వాసం ఆ తతంగమే ఇప్పుడు జరుగుతోంది ఆ ఏనుగే గాధి కిరాతుణ్ణి ఇప్పుడు మహారాజుగా మార్చేసింది అందుకే ఎక్కడెక్కడి పరిచారికా స్త్రీలు పరిగెత్తుకుని వచ్చారు ఏనుగు మీద ఉన్న గాధిని సగౌరవంగా దింపి రకరకాలుగా అలంకరించి మహారాజులాగా తయారు చేశారు ఇంతలో ఎక్కడెక్కడి పండితులు మంత్రులు ముందుకు వచ్చి ఇతన్ని సగౌరవంగా తీసుకుని వెళ్ళి సింహాసనంలో కూర్చోబెట్టి బ్రహ్మాండంగా పట్టాభిషేకం చేశారు అంతే ముసలిగాది కిరాతుడు ఉన్నట్టుండి మహావీర మహారాజు అయిపోయాడు చండశాసనంగా సామ్రాజ్య పరిపాలన చేశాడు దిగ్విజయాలు సాధించాడు మహా భోగాలు అనుభవించాడు ఎలా కుదిరిందో కానీ ఇక్కడ అతని పేరు గవల మహారాజుగా సాగిపోయింది అలా ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి ఎంతైనా బోయవాడి బుద్ధి బోయబుద్ధే వాడికి ఎప్పుడు చూసిన ఆభరణాలు పెట్టుకుంటూ ఎప్పుడు చూసిన బిగదీసుకుని దర్జగా నడుచుకుంటూ ప్రజలలోకి వస్తూ ఉండడం విసుగెత్తుకుని వస్తోంది ఈ కృతక భరించడం కష్టంగా ఉంటోంది దాంతో ఓ రోజున ఉన్న ఆభరణాలన్నీ తీసేసి చొక్కా కూడా విప్పేసి తుమ్మ ముద్దులాగా ఒళ్ళు విరుచుకుంటూ వీధిలోకి వచ్చేశాడు అలా తిరుగుతూ ఉండగా ఒకచోట వాడి కర్మ వాడికో కిరాత బృందం కనిపించింది ఆ బృందం తప్పదాగి మొత్తుగా పాటలు పాడుతోంది ఆ పాటలు వినేసరికి ఈ బోయమహారాజుకి ప్రాణం లేచి వచ్చినట్లు అయ్యి వాళ్లతో కలిసి తనూ పాడడం మొదలుపెట్టాడు ఇంతలో ఆ గుంపులో ఉన్న ఒక ముసలివాడు ఈ మనిషిని గుర్తుపట్టి ఆనందం పట్టలేక ఇంత గొంతు వేసుకుని ఒరేయ్ కటంజ నువ్వో ఏడవున్నావింద్రి అన్నాడు కటంజ అనేది ఎప్పటితో పాతపేరు మహారాజుగా ఉన్న తనను ఆ ముసలివాడు అలా పాతపేరుతో పిలవడం ఈ బోయమహారాజుకు అంతగా నచ్చలేదు అయినా అదేమీ పట్టించుకోకుండా ఆ ముసలివాడు తన దోమనత్తను వాగేస్తూనే ఉన్నాడు వర్రాయ్ కటాంజ నీ పాటకి మెచ్చే ఆ కేరదేశపు రాజు నిన్న తన దగ్గర పెట్టేసుకున్నాడా నిన్ను బాగా చూసుకుంటున్నాడా అడిగినవన్నీ ఇస్తున్నాడా అని ఆ ముసలివాడు అలా భాషలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఈ బోయరాజు ఆకారంలో ఉన్న గాది మహర్షికి ఈ పలకరింపులతో చికాకు తలకి ఎక్కింది కస్సుబుసులాడుతూ ఇటు అటు చూశాడు ఇదంతా జరుగుతున్న ప్రదేశం ఏమిటి మంత్రుల వీధి అక్కడ అన్నీ పెద్ద మేడలే పై అంతుస్తుల కిటికీలోంచి మంత్రులు అధికారులు చాలామంది ఈ సన్నివేశం చూశాడు వాళ్ళకి ఈ గవల మహారాజు అంటే ఆ గవల మహారాజు రూపంలో ఉన్న గాది మహర్షి నిజానికి ఓ భోయవాడని నికృష్ట జాతి వాడని అర్థం అయిపోయింది అందరి మొహాలు వాడిపోయినాయి గవల మహారాజు మాత్రం గంభీరంగా ఇటూ అటూ చూసి సరాసరి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు అక్కడ ఉన్నవాళ్ళంతా వీణ్ణి ఓ శవాన్ని చూసినట్టుగా చూస్తున్నారు పిలిచినా పలకడం లేదు దగ్గరకు అసలే రావడం లేదు క్రమంగా రాజ్యంలో ఈ విషయం గురించి మంతనాలు పెరిగిపోయాయి ఎవరికి వారు ఛీఛీ నీచజాతివాణ్ణి తెచ్చి మహారాజుని చేసి వాడికి పాదసేవలు చేశాం మన వంశాలను మనమే భ్రష్టు పట్టించుకున్నాం దీనికి ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అరడం మొదలు బెట్టర్ కొందరు ఆవేశపరులైతే చిత్తులు పేర్చుకొని అగ్నిగుండంలోకి దూకేస్తున్నారు ఇలా ఆత్మాహుతి చేసుకున్న వాళ్ళల్లో కొందరు మంత్రులు కూడా ఉన్నారు దాంతో రాజ్యం అంత అట్టుడికినట్లు ఉడికిపోయింది ఎంత గత ఎనిమిది సంవత్సరాలుగా నాగరికుల స్నేహము సజ్జనులు సాంగత్యము చేశాడు కనుక గవల మహారాజులో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి ఛీ ఛీ నావల్ల కదా ఇంత ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి నావల్ల కదా ఇంతమంది మంచివాళ్లు మరణిస్తున్నారు ఇలాంటి ప్రళయానికి కారణమై తిట్లు తింటూ జీవించడం కంటే నేనే అగ్నిలో పడి సావడం మేలు ఇలా అనుకుంటూ మహారాజు ఆవేశంగా లేచి వెళ్ళి తన రాజభవనం ఎదురుగా భగభగా మండుతున్న ఒక ఆత్మాహుతి చిత్తిలోకి తనే దూకేశాడు ఇక్కడ ఒక్క ఉదుటున గబలమహారాజు అగ్నిగుండంలోకి దూకాడు ఆ కుదుపకి అక్కడ నీటిమడుగులో నిశ్చల స్తంభంలాగా నిలబడిపోయి ఉన్న గాధి ఒక్క తూలు తూలాడు ఆ తూలుడికి ఆయన మత్తు వదిలిపోయింది తల విదిలించుకున్నాడు కళ్ళు నులుముకున్నాడు కొద్ది క్షణాలలోనే పూర్తిగా తేరుకున్నాడు నిద్ర మెళుకు వచ్చినట్లు మత్తు దిగిపోయినట్లు అనిపించింది ఆయన తనలో తనే అనుకుంటున్నాడు నేను గాధిని నేను మహర్షిని స్నానాలు తర్పణాలు చేసే విద్వాంసు ఈ కిరాత రాజ్యం ఈ కీర రాజ్యం ఇలాంటివన్నీ నాపనులు కావు అనుకున్నాడు ఎలాగో అలా స్నాన సంధ్యాదులు పూర్తి చేశాడు చెరువు బయటకు వచ్చాడు ఆలోచనలు మాత్రం ఈగల్లాగా ముసిరి కందిరీగల్లాగా కల్లోలం చేస్తూనే ఉన్నాయి ఉపశమ్రకరణం నలభై ఏడవ సర్గ ఏడవ శ్లోకం నేనెవర్ని నాకేం కనిపిస్తోంది నేనేం చేస్తున్నాను అనుకుంటూ కనుబొమ్మలు చిట్లించుకుంటూ ఆయన ఆలోచనల్లో మునిగిపోయాడు ఇదేమిటి ఎప్పటి నా తల్లి ఎప్పటి నా తండ్రి వాళ్లను చూసిన గుర్తే లేదు నాకు నేను పుట్టి ఊహ తెలిసే లోపలే వాళ్లు వెళ్ళిపోయారు అలాంటి తల్లిదండ్రులు ఇప్పుడు నాకు కనిపించడం ఏమిటి అదీ కాక నా భార్య నా కోసం ఏడవడం ఏమిటి నాకు అసలు పెళ్ళే కాలేదు ఆడదాని మొహమే నాకు తెలియదు నా బంధువులు ఎవరో నాకు గుర్తే లేదు నేను ఊళ్ళో ఉన్న రోజుల్లో కూడా వాళ్లను పట్టించుకోనేలేదు అలాంటిది ఇప్పుడు నా మరణ సమయంలో నా తల్లిదండ్రులు నా భార్యాపిల్లలు నా బంధువులు అంతా నా చుట్టూ మోగడం ఏమిటి వాళ్ల మధ్యలో నేను చచ్చిపోవడం ఏమిటి ఇదంతా నా భ్రాంతి కాక మరేమిటి ఇదంతా నా కల్పన కాక మరేమిటి ఇదంతా నా మనసు చేసిన సృష్టి కాక మరేమిటి ఇదంతా మాయామోహం ఇందులో నిజం ఏమాత్రమూ లేదు తెగ మదించిన పులి అడవిలో చెడ తిరిగినట్లుగా జీవుల ఇలాగే భ్రాంతుల్లో పడి తిరుగుతూనే ఉంటుంది ఈ భ్రాంతుల్ని మనం లెక్క చేయకూడదు గాధి మహర్షి ఇలా నిశ్చయం చేసుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు కొన్ని రోజులు గడిచాయి ఓ రోజున ఒక మహర్షి ఆ గాధిగారింటికి అతిథిగా వచ్చాడు అడవుల్లో అతిథులు రావడమే అరుదు అందువల్ల గాధి మహర్షి వచ్చిన మునికి సాధారణంగా సపరిచర్యలు చేసి తృప్తిపరిచాడు ఇద్దరూ అనుష్ఠానాలు పూర్తి చేసుకుని పరిమితంగా కందమూల ఫలాదులు సేవించి టెందలాడే చాపలేసుకుని పడుకున్నారు అప్పటిదాకా ఎవరి అనుష్ఠానాలు వారికి ఉన్నాయి కనుక మాట్లాడుకోవడానికి కుదరలేదు పైగా మహర్షులకు అధికంగా మాట్లాడే అభ్యాసం ఉండదు అయినా గాధి మహర్షి మర్యాద కోసం కొత్త మహర్షితో మాట కలుపుతూ ఇలా అన్నాడు మహర్షి మీరిలా చిక్కిపోయి అలసటగా కనిపిస్తున్నారేమిటి జై గురుదత్త